ఎవరు ఎవరినైనా ఎవరు కోనునే ఎవరు చెప్పింది ఇప్పుడు చెప్పండి ఏమైంది చంద్ర చంద్రకళ ఎక్సలెంట్ చంద్రుడు ఆకాశంలో ఉండును చెప్ప్ర కళలు కూడా ఆకాశంలో ఉండును అందువల్ల చంద్ర కళ ఆకాశం ఉన్నది సామానాధికారండి ఓకే రైట్ రైట్ ఆన్సర్ అది అనంతం చెప్పమంటే ఆకాశం మనకు తెలిసినటువంటి వాటిలో ఆకాశం అనంతం ఎందుకని సర్వగతం వాయువు గాలింధరకుడు ఇప్పుడు నాలుగు పంచభూతాలు అందువల్లే పంచభూతాల్లో గాలి ఉరకొండి అన్ని చోట్ల లేదు అందుకు పైకి పోయేవాళ్ళు సిలిండర్లు ఎత్తుకొని పోయాయి కిందకు పోయేవాడు సిలిండర్ ఎత్తుకోపోయాడు జలాంతర్గామంలో పోతూ ఉంటారు అనుకోండి సబ్మారీన్స్లో పోతూ ఉంటారు పైన రాకెట్స్లో పోతూ ఉన్నారు వాళ్ళంతా ముందు ఆక్సిజన్ చూసుకుంటారు ఫుల్గా ఉందా లేదని ఎందుకంటే అక్కడ గాలి లేదు కనుక కాబట్టి గాలి అన్ని చోట్ల లేదు అగ్ని అన్ని చోట్ల లేదు పృథ్వీ అన్ని చోట్ల లేదు జలము అన్ని చోట్ల లేదు అందుకని కదా అంగార గ్రహంలో జలం ఉందా లేదా ఎందుకు వచ్చి నీ డౌట్ ఇంకో గ్రహంలో లేదు కనుక ఓకే కానీ ఆకాశం అన్ని చోట్ల అన్నిటికీ అవకాశం ఇస్తుంది పృథ్వీ ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి జలం ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి అగ్ని ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి వాయువు వీసాలంటే ఆకాశంలోనే వీసాలి అవకాశ ప్రదాతులు ఆకాశ అన్నిటికీ అవకాశం ఇస్తుంది కనుక అన్నిటినీ అకామిడేట్ చేస్తుంది కనుక తనలో అది ఆకాశహ అది ఆకాశం అంటున్నాం ఓకే కాబట్టి అనంతమైందేది అన్నప్పుడు మనకు తెలిసిన వాటిలో ఆకాశమే షీఈ్ రైట్ కానీ అనంతం అన్నప్పుడు మళ్ళీ అనంతాన్ని నిర్వచించాల త్రివిధ అనంత త్రివిధ కదా ఎట్లా దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న కాబట్టి దేశత అది అపరిచ్ఛిన్నంగా ఉండాలి కాలత అపరిచ్ఛిన్నంగా ఉండాలి వస్తుత అపరిచ్ఛిన్నంగా ఉండాలి ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా ఆకాశం అనంతం అంటే దేశత అనంతం దేశత अन एनकनी मिगता नागरू भूता अन्नी चोट ले आकाशम अन्नी चोट देशता आकाशाने देशत अन स्पेस वैज స్పేస్ వైజ్ చూసినప్పుడు ఆకాశం అంతటా ఉంది గనక అనంతం కాని కాలాన్ని బట్టి మాత్రం కాని కాదు కస్మాత్ కార్యత్వాత్ అది ఎందువల్ల కాలాన్ని బట్టి కాదండి అంటే కార్యరూపంలో ఉంది గనక సృష్టి సృష్టిలోదే ఆకాశం కనుక సృష్టి జరగక ముందు ఆకాశం ఉందా ఉందా మళ్ళీ తత్వబోధ మర్చిపోయారా ఇప్పుడు చెప్పండి ఆకాశం ఎట్లొచ్చింది తత ఆకాశ సంభూతహా చూచారా దాంట్లో నుంచి ఆకాశం పుట్టింది అన్నారు ఆకాశం దాంట్లో నుంచి సంభూత పుట్టింది దాంట్లో నుంచి పుట్టింది అంటే అంతకు ముందు లేదే కదా పుట్టేదే కాబట్టి సృష్టికి పూర్వం స్పేస్ ఉందా లేదా అంటే సృష్టికి ముందు స్పేస్ లేదు సృష్టికి ముందు స్పేస్ లేదు ఆకాశం లేదు సృష్టికి ముందు గనక ఆకాశం ఉంటే సృష్టి అప్పుడే ఉన్నట్లే అసలు సృష్టి దగ్గర అందరూ చక్కగా మెప్పుగా పప్పులో కాలేసింది ఇక్కడే సృష్టికి ముందు ఆకాశం ఉందా లేదా ఇక్కడ ఐన్స్టి అద్భుతంగా థియరీ ఆఫ్ రెటివిటీలో ఐన్స్టిన్ చూడగలిగాడు అందువల్ల మోడర్న్ ఫిజిక్స్ చాలా అడ్వాన్స్డ్గా వచ్చేసింది థిరీ ఆఫ్ రెటివిటీలో ఎందుకని స్పేస్ ఏదైతే ఉందో ఆకాశం ఏదైతే మీకు తెలుస్తూ ఇది కూడా సృష్టిలోని భాగమే అందువల్ల అయితే కొలాప్సిబుల్లో స్పేస్ కూడా కొలాబ్సిబుల్ అదే ప్రళయం అది వేరే విషయం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సృష్టికి ముందు ఆకాశం ఉందా లేదు కనుక సృష్టి జరిగిన తరువాత మిగతా నాలుగు భూతాలతో పోల్చి చూచినప్పుడు ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తూ ఉంది కనుక అనంతంగా తెలుస్తూ ఉంది కానీ కార్యత్వాత్ కార్యరూపంలో ఉంది కారణంగా లేదు ఎందువల్ల సృష్టికి కారణం ఆకాశం కాదు ఆకాశం నుంచి సృష్టి రాలేదు సృష్టిలో ఆకాశం వచ్చిన తర్వాత ఆకాశం నుంచి అన్ని వచ్చి ఉండొచ్చు ప్రథమంగా వచ్చింది ఆకాశం కావచ్చు కానీ ఆకాశం కూడాను బ్రహ్మ నుండే వచ్చింది కాబట్టి కార్యత్వాత్ కస్మాత్ కార్యత్వాత్ కాబట్టి ఎప్పుడైతే సృష్టికి పూర్వం ఆకాశం లేదో అందువల్ల ఇప్పుడు చూడండి మన సైంటిస్ట్ కూడా సృష్టి ఎప్పుడు జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడు చెప్పనండి అయ్యా రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల సంవత్సరాలు అన్నాడు అనుకోండి టైం సార్ టైం అంతేనా కాలమే కదా అది అప్పటి నుంచి జరిగిందని అంటే అంతకు ముందు లేదనే కదా ఎప్పుడైతే సృష్టి లేదో ఆకాశం లేదు కదా లేనప్పుడు అనంతం ఎట్లా అవుతుంది ఒక కాలం నుంచే ఉంది ఆకాశం కాబట్టి దేశత ఆకాశహ అనంత కాలతహ నా అనంత అది ఇప్పుడు కాబట్టి అనంత శబ్దార్థాన్ని చూచినప్పుడు ఎప్పుడైతే కార్యరూపంలో ఇవన్నీ ఉన్నాయో ఇవేది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు గనక మనకు తెలిసింది ఆకాశం చూచారా విదితంలో నుంచి అవిదితానికి పోతున్నాం అనంతం అనేటువంటిది ఏది అంటే మనకు తెలిసింది ఆకాశం ఒక్కటే ఆకాశం మనకు అనంతంగా తెలుసు దీన్ని ఆధారం చేసుకుని మనకు తెలియనిటువంటిది ఏదైతే ఉందో కారణం సర్వకారణం దాంట్లోకి పోతున్నాం ఆకాశం కూడా కార్యరూపం జగత్తులో ఉంది ఆకాశం జగత్తుకు సంబంధించింది ప్రపంచానికి సంబంధించింది కనుక కార్యరూపంలో ఉంది కనుక కార్యం అయ్యేందుకు అవకాశం లేదు అకార్య ఎవరు బ్రహ్మణ్యవాత్ బ్రహ్మణ అకార్యంచ్లియర్ आकाश कार्य अन ब्रह्म वस्तु कलता देशत अपरिच्न्न अन तत् ब्रह्म ब्रह्मेबी दांटे समस्त वे एपड़े इप्ड पुड़े चूंकि मंत्र ఎప్పుడు మీకు బాగా అర్థమైతేనే లేకపోతే నేను మంత్రానికి మీరు కన్ఫ్యూజనే ఎప్పుడైతే బ్రహ్మం అనంతమైందో ఇజ్ క్లియర్ నౌ అనంతం బ్రహ్మో తప్ప రెండవది అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని అన్ని పరిచ్ఛేదాల్లోకి వస్తాయి సహా దేశత అనంతమే గానీ ఆకాశం కాలత మాత్రం కాదు కాబట్టి బ్రహ్మం ఒక్కటే అనంతం దేశత కాలత వస్తుత అపరిచ్ఛున్నహ బ్రహ్మణ అకార్యంచబట్టి స్వత సిద్ధం కాబట్టి సత్యం లేనిది కాదు కాబట్టి అనంతం సత్యం బ్రహ్మ అనంతం అనంతం బ్రహ్మ సత్యం సత్యం అనంతం బ్రహ్మ జ్ఞానం అది అందువల్ల మూడు పదాలు వాడాల్సి వచ్చింది లక్షణాలు లేకపోతే ఒకరు వాడితే సరిపోద్ది కాబట్టి సత్యం అన్నాం సరిపోదు అనంతం వాడితేనే సరిపోతుంది కాబట్టి సత్యం అంటే ఎప్పుడు ఉండేది అంటే ఆకాశం అంటాడు అనంతం వాడామనుకోండి అనంతం కూడా మనకు ఆకాశం మీకు అనంతంగానే కనిపించింది ఇప్పుడు అర్థమైంది మీకు ఆకాశం కూడా అనంతం కాదని దేశత అనంతమే కాని కాలత అనంతం కాదు ఇప్పుడు స్వత బ్రహ్మ పరం నిరతిశయం కదా అనంతం అనంతం బ్రహ్మ ఈ బ్రహ్మానికి ఇంకో కారణం ఏదన్నా ఉంటదే ఆకాశానికి బ్రహ్మం కారణం జగత్తుకు బ్రహ్మం కారణం బ్రహ్మకు ఎవరన్నా కారణమా ఉన్నారనుకో ఆయన కార్యమైపోతాడు మళ్ళీ ఇది అనవస్థ దోషం దీన్ని ఇన్ఫినెట్ అగ్రెస్ పోతా ఉంటుంది ఇక దానికి ఎవరు మళ్ళీ దానికి ఎవరు దానికి ఎవరు దానికి ఎవరు దానికి ఎవరు పోతా ఉంటది కనుక ఈయన కార్యమైతే కారణం ఎవరు మళ్ళీ అది కార్యం అవుతుంది దానికి కారణం ఎవరు మళ్ళీ దానికి అది కారణమే మళ్ళీ కారణం ఎవరు కాబట్టి బ్రహ్మ సర్వకారణం స్వత సిద్ధం सत्य स्वरूप ज्ञान रूपम अनंतरूप स्वामीजी इंक उन्नदा ब्रह्म जगत् की ब्रह्म कपाद ब्रह्म केरगा जगत् आये एंती तय जगत् कारणत्वा ब्रह्मा की आपाद कुदर బ్రహ్మము ఈ సృష్టి చేసినట్టుగా చెప్పలేము ఎందుకని సత్పదార్థం కదా సత్పదార్థం అది ఇంకో కారణం కావాల్సిన లేదు ఉన్నదంతా అదే రెండవ వస్తువే లేదు మరి సృష్టి కనపడతా ఉంది కదా కార్యరూపంలో అవును కనపడుతుంది మరి కార్యం కనపడుతుంటే కారణం ఉండాలి కదా కారణం లేకుండా కార్యం ఉత్పన్నమయ్యే అవకాశం లేదు కదా సృష్టి ఎప్పుడైతే కార్యరూపంలో కనపడుతుందో దీనికి కారణం ఉండాలి బ్రహ్మం స్వతసిద్ధంగా అనంతమయ్యి ఉండడం వల్ల దేనికి కారణం కాలేదు అంతా తానే దేనికి కారణం అంతా తానే రెండో వస్తువే లేదు అర్థమవుతుంది ఇప్పుడు కానీ జగత్ కనపడతా ఉంది దీనికి కారణం లేకపోతే ఇది వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి జగత్తుకి కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు గతంలో మనం కఠోపనిషత్తు విన్నప్పుడు నేర్చుకున్నాం అయ్యా ఈ జగత్ ఏదైతే ఉందో ఇది మాయ చేత మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయ చేత బ్రహ్మమునందు ఆరోపించబడింది అంతే కల్పించబడింది మాయా కల్పిత మాయ చేత కల్పించబడింది ఎట్లా త్రాడులో ఎట్లాగైతే పాము కల్పించబడిందో అంతే అంతేగాని పాముకు తాడు కారణం కాని కాదు ఎందుకని పాము గనక తాడు కారణమయ్యేటట్లయితే రేపు అదే త్రాడు పొట్లకాయకి కారణం అవుతుంది నువ్వు ఈ వచ్చావు నాకు నువ్వు కావలసిన వాడివి గనక నీకు పొట్లకైనా కనపడతా ఆయన నా గిట్టడు గనక సర్పంగా కనపడతా అర్థమవుతుంది ఇప్పుడు ఆ కారణత్వం దానికి లేనేలేదు చూచేవాడిలో ఉంది ఇది రాడును చూడలేకపోవడం చేత నాకు పాముగా కనిపించిందే కానీ వాస్తవానికి అక్కడ పాము లేదు పాము కల్పించబడింది సూపర్ అయింది అందులో ఏది ఉన్న వస్తువులో అండర్స్టాండ్ కాబట్టి ఇది మాయా లేనిది కల్పించబడ్డమే మాయ కాబట్టి దేశ వల్ల మాయ చేత దేశ సృష్టింపబడితే ఇది బ్రహ్మమునందు ఆరోపించబడి కనపడుతుంది ఎట్లాగూ ఇంకా పోతే సత్యం కాదు సత్యం కాదు ఎందుకని వాచారంభణం ఉన్నదని అంటున్నాము ఎట్లాగూ మృతికేత్యవసత్యం మళ్ళీ చందోగ్యం వాచారంభణం వికారో నామధ్యేయం మృతికేత్యవసత్యం కాబట్టి మట్టి పాత్రలన్నీ కనపడుతూ ఈ మట్టి పాత్రలన్నీ ఉన్నాయి అని అంటే మట్టి పాత్రలో మట్టి ఉంది మట్టి పాత్రలో మట్టి ఉంది పాత్ర తయారు కాకముందు మట్టే ఉంది పాత్ర తయారైన తర్వాత మట్టే ఉంది పగిలిన తర్వాత కూడా మట్టే ఉంది మృతికెచ్చేవా సత్యం కాకపోతే ఇక్కడ ఏంటంటే కొండలు కనపడుతూ ఉన్నప్పుడు శనవు కొండలు కనపడుతూ ఉన్నప్పుడు కుండలే కనిపిస్తూ కుండలే కనిపిస్తూ మట్టి బుద్ధి నశించిపోతుంది సే మట్టి అనేటువంటి జ్ఞానం పోని ఇట్లా అనుకోండి ఇది మట్టి అనే విషయ జ్ఞానం పోతా ఉంది మనకు కుండను చూసినప్పుడు అందువల్ల కదా మట్టి కుండ అంటాం కదా మళ్ళీ మట్టిని చూస్తూనే కుండ అన్నప్పుడే మట్టి మళ్ళీ మట్టి ఒకటి మట్టి కుండ అంటున్నాం కాబట్టి నీకు కుండ కనిపించేటప్పుడే మట్టి అయ్యా అది కుండ దీంతో తయారైంది అంటే పగలగొట్టేయండి స్వామీజీ చెప్తా అంటారు ఎవనన్నా ఎందుకని అది పగిలితే గాని నాకు అర్థం కాదు అందులో మట్టి ఉండేదని అవసరం లేదు నీకు కుండ కనిపిస్తూ ఉన్నప్పుడే అందులో ఉన్నది మట్టేనని నీకు తెలుసు కానీ కుండ సత్యం కాదు ఎందుకని నామరూపాలు మిథ్య సత్యం ఏంటి మృతికే తేవ సత్యం మట్టే సత్యం కాబట్టి కుండలను చూస్తూ ఉన్నప్పుడు కూడాను మట్టి అనేటువంటి భావం విషయ జ్ఞానం నీకు దూరం కావడం లేదు జగత్తును చూస్తున్నప్పుడు కూడాను జగదీశ్వరుడు అనేటువంటి భావం నీకు దూరం కాదు జ్ఞానం కలిగితే ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడాను పరమాత్మ అనేటువంటి జ్ఞానం నీకు దూరం కాదు ఇది జ్ఞానం కలగాలి అంతే కాబట్టి తెలిసేది కూడా తెలియవలసింది మట్టి తెలుస్తున్నది జగత్ తెలియవలసింది బ్రహ్మం ఆ బ్రహ్మం జగత్ కన్నా వేరుగా లేదు ఉన్నదే బ్రు మట్టి నామరూపాల తి కనపడుతూ ఉంది అంతే దీనిని బ్రహ్మంగా నువ్వు తెలుసుకోవాలా అందువల్ల బ్రహ్మవిత్ ఎవడైతే ఆ బ్రహ్మముని తెలుసుకుంటూ మట్టిని తెలుసుకునేవాడు మట్టి కాలేడు గాని బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మం ఎందువల్ల అది అనంతం గనక సరేనా अंत इपड़े सृष्टि आज जगत् प्रपंच मन को आत्मा इतना चूचारा सृष्टि సృష్టి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏమిటి అహమస్మితి సమనామం అన్నావు అయ్యా అహం నువ్వే బ్రహ్మం అంటే వాడికి ఎన్నెన్నా చెప్పు వినడు నేనేం బ్రహ్మం అయ్యా నీకు నేను ఎంత ఇష్టమైనా సరే నాక నా మా ఇంట్లో నువ్వు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మ శృతి మందిరంకి వస్తే నువ్వు బ్రహ్మ బ్రహ్మో బ్రహ్మ అంటావు నన్ను నేను ఇంటికి పోతే భ్రమ భ్రమ భ్రమ అంటుంది మా నువ్వు బ్రహ్మ ఆవిడ భ్రమ చచ్చిపోతున్నా నేను నేను ఇంతకు ఎవరో నాకే అర్థం కావడం లేదు నేనేంటి స్వామీజీ నేనేం బ్రహ్మ పోనేవారు నువ్వెవరో అసలు ఎట్లొచ్చావో అసలు తమరు ఎట్లొచ్చారో సార్ అలా పోతాం పద వెరీ వండర్ఫుల్ ఉపనిషత్తి ఇది మన అదృష్టం కొద్దిగా వింటున్నావు అంతే అదృష్టం కొద్దిగా చెప్తున్నా పుణ్యం ఇది సరే ఇప్పుడు నువ్వు బ్రహ్మం కాదు అహమస్మితి ఇది జానాతి అంతే కదా కావాలి ఎట్లొచ్చావు ఎట్లొచ్చావు అంటే నేనెట్లొచ్చాను వెంటనే అంటాడు తెలుసా నేను పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఉదయం నాలుగు గంటలకి పలానా చోట అక్కడి నుంచి నేను వచ్చాను మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మా అవ్వ అవ్వ ఎవరు అవ్వ వెనక గువ్వ గువ వెనకరు హీదు నీకు తెలియకపోద్వా నేను తీసే పోదాను పద పదే పోదాం పద ఎక్కడికి సృష్టి ఎక్కడికి సృష్టి ఇప్పుడు సృష్టిని తీసుకొని వస్తా ఉన్నాం సృష్టి వర్ణన జరుగుతా ఉంది సృష్టి మీద ఉపనిషత్తుకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఒక్క మాట పెట్టుకోండి ఎందుకయ్యా ఇంట్రెస్ట్ లేదని చెప్పడం క్యాపిటల్ లేదు కనుక అర్థమవుతుందే ఉన్నది బ్రహ్మము అని నిర్ధారణ చేయడమే ఉపనిషత్తు యొక్క గాని సృష్టి క్రమం ఏంటో మీకు అర్థమవుతా తర్వాత చెప్తాను సృష్టి విషయాల్లో ఇతరులు వేరే వేరే వాళ్లకు అయిపోపం దానిమీద వాంచలు సృష్టి మీద ఇక్కడ అటువంటిది ఏమి ఆటల సృష్టి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు మనకు అర్థమవుతుంది సృష్టి పునర్జన్మ ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఉపనిషత్తులో అది వేరే వాళ్ళకి అందువల్ల వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కనుక అది తెలియరా ఇది తెలియరా వాళ్ళకి ఇప్పుడు మనకు అసలు విషయం తెలిసింది కనుక ఈ సృష్టి క్రమం మనకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి తస్మాత్ వా ఏ తస్మాత్ ఆత్మాన ఆకాశ సంభూ సృష్టి వస్తా ఉంది తస్మాత్ వా ఆకాశూ తస్మాత్ ఆ దట్ ఏతీ దిస్ వెంటర్ఫుల్ ఎక్స్ప్రెషన్ తస్మాద్ తస్మాత్ అది ఆ ఏతన బ్రహ్మము నుండి ఆకాశ సంభూతీ తత్వబోధన విన్నారు కదా తతహ ఆకాశ సంబూత దాని నుండి వచ్చింది దేని నుండి వచ్చింది అదే మా యొక్క నుంచి దేని మీద ఆపాదించుకున్నాను అంతే బ్రహ్మ నుండే వచ్చింది కాబట్టి తతహ అంటే అది బ్రహ్మం తతహ ఆకాశ సంబూత ఉన్న దాని నుండి రావాలి లేని నుండి రాదు ఆకాశ సంబూత ఆకాశం పుట్టింది ఇది సృష్టికి అదులుతోంది కాకపోతే స్వామిజీ ఆ ఈ బ్రహ్మం నుండి తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మనహ ఇది తైత్రియం త్లియర్ అయిపోయింది అక్కడ ఇప్పుడు మాయని ఎట్లా చెప్తావు అది ఇది ఆయి బ్రహ్మము నుండి బ్రహ్మం ఒకటే నీకు ఆకలి మా బుద్ధి తినేస్తాడు అవి బుర తినేస్తున్నా ఆయి అంటే మళ్ళీ అని చూడు